వినా భూతం నిదస్తిర్థ భూతం అంటే భవతి ఇతి భూతం సావకాలిక తప్రత్యయం సో ప్యాస్టన్స్ కాదు ఇది అన్ని అన్ని అన్ని జనరల్గా తప్రత్యయం గతాన్ని గతకాలీనంగా ఉంటుంది భూతే ఇది భూతంలోనే కాదు వర్తమానంలో కూడా భవిష్యత్తి కూడా ఉండేది భూతం అంటే ఉండేది ఉండేది ఏదైతే ఉందో ఏదైనా సరే ఉండేది ఈ సృష్టిలో ఉండేది లేక ఉన్నది ఉన్నది ఇప్పుడు ఉన్నది గతంలో ఉన్నది భవిష్యత్తులో ఉండబోయేది మొత్తానికి ఇన్ జనరల్ ఏమని ఉండేది ఆరు ఉన్నది ఉన్నది ఏదైతే గలదో ఏదైనా సరే చిన్న కానీ పెద్ద కానీ అది నీవు లేకుండా ఉండదు దయాదిన ఏ అంటే ఈశ్వరుడు సారము సారం తీసేస్తే ఇంకేముందండి ఇప్పుడు ఆభరణ ప్రపంచంలో ఎన్ని ఆభరణాలు ఉన్నాయో ఏ ఆభరణమైనా సరే నేను ఇలా వర్ణిస్తా ఏ ఆభరణమైనా ఆభరణ ప్రపంచంలో ఉన్నది ఆభరణ ప్రపంచంలో ఉండేది బంగారము లేకుండా మనజాలదు అని చెప్పచ్చు కదా ఎందుకంటే ఆభరణ ప్రపంచంలో ఉండేది అంటే తప్పనిసరిగా దాని సారము బంగారం అయి ఉండాలి కానీ ఉండండి ఆభరణ ప్రపంచంలో ఉండి కానీ సారం మాత్రం బంగారం కాదు అనేది పరిస్థితి ఉండదు అలాగా అదేవిధంగా ఈ సృష్టిలో ఏది ఉన్నా అది నీవే సారముగా కలిగి నీచేతనే వ్యాప్తమై ఉంటుంది ఇత్యర్థం అదే ఆ శ్లోకానికి అర్థం ఇది అర్జునుడు చెప్పాడు శ్రీకృష్ణుడు సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని ఇంకొక సందర్భంలో తన గురించి చెప్తూ తొమ్మిదో అధ్యాయంలో అనుకుంటా మత్త పరతరం నాణ్యత్కిదస్తి ధనంజయ కించిత్ ఏదైనా సరే నేను స్వరూపంగా సారంగా లేకుండా నాకంటే భిన్నంగా నేను లేని వస్తువు ఈ సృష్టిలో ఏది లేదు సఖేతి మసభం హే కృష్ణ హే యాదవ హే సఖేతి ఈ సఖీ శబ్దం కొంచెం జాగ్రత్తగా గమనించదగ్గ శబ్దం ఎందుకంటే మామూలుగా ఘిసౌజ్ఞ ఉంటుంది ఈ కారాంత కానీ సఖి శబ్దానికి ఉండదు శేషో సఖి అసఖి ఈ సఖి శబ్దం ఎలా ఉంటుందంటే సఖా సఖాయ సఖాయ అనుకుంటుంది సంబోధన హే సఖే అనుకుంటుంది హే సఖే హే సఖాయౌ హే సఖాయ హే సఖి హ్రస్వం హ్రస్వ గుణ అని గుణం హే సఖే అని హే సఖే అని పక్కన ఇతి అని పెడితే హే సఖే ఇతి అని పెడితే సంధిలో హే సఖ ఇతి అని హే సఖ ఇతి కానీ అలా లేదుగా సఖేతి అని ఉందిగా ఇతి శబ్దైన సంధి ఆర్ష ఇది ఆర్ష ప్రయోగం దానిని రూల్ ప్రకారం లేదా సంధి ఋషి ప్రయోగం ఇదని ఎక్సెప్షన్ మనం అయితే ఎలా చెప్పాలి హే సఖ ఇతి అని సంధి చేస్తే సంధి చేయకపోతే హే సఖే ఇతి అని ఉంటుంది అంతేగాని ఈయని మింగేసి హే సఖేతి అని మనం అనుకోవడం అది హర్ష ప్రయోగం కాబట్టి స్వీకరిస్తాము ఒక వ్యాకరణం పాయింట్ అజానత మహిమానంత వేదం మయా ప్రమాద ప్రణయేన వాపీ ఇంకా ప్రమాదాత్త ప్రమాదము ప్రమాదము అంటే తెలుగు ప్రమాదము కాదు తెలుగులో ప్రమాదము అంటే యాక్సిడెంట్ ఇప్పుడు రోడ్డు మీద ఏదో మోటార్ సైకిల్ను కారు ఒకదాన్ని ఒకటి టచ్ చేయనుకోండి కింద పడిపోయాడు అనుకోండి ఒకడు దాన్ని ఏమంటారు ప్రమాదము మామూలుగా న్యూస్ పేపర్లో మనకి ఏమొస్తుంది ప్రతిరోజు వస్తుంది న్యూస్ పేపర్లో కానీ లేకపోతే టీవీలో కూడా ఘోర రోడ్డు ప్రమాదము అని వస్తుంది ప్రతిరోజు వస్తుంది ఎందుకంటే మీకు ఈ సంగతి కొన్ని స్టాటిస్టిక్స్ మీకు తెలుసో తెలీదో ఇకే పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను ప్రపంచంలో అతి ఎక్కువ రోడ్డు ప్రమాదాలు రోడ్డు ప్రమాదాల కారణంగా మరణములు ఇండియాలో ఎక్కువ ప్రపంచంలో మనది టాప్ ర్యాంక్ ప్రపంచంలో సో కాబట్టి ప్రతిరోజు ఘోర రోడ్డు ప్రమాదము అంటే బాంబే హైవే మీద ఉంటుంది లేకపోతే అటు బెంగళూరు హైవే మీద ఉంటుంది లేకపోతే విజయవాడ హైవే మీద ఉంటుంది లేకపోతే ఇంకా ఎవరిలో హైవేలు ఉన్నాయి ఘోర రోడ్డు ప్రమాదము ఈ రోడ్డు ప్రమాదాలన్నీ నైంటీ కొంత స్టాటిస్టిక్స్ మీకు చెప్పేస్తున్నా మీకు తెలిసే ఉంటుంది అయినా చేస్తే ఆయన రిమైండ్ ఇవన్నీ మోస్ట్ ఆఫ్ దెమ్ తెల్లవారు సామెలో రెండు నుంచి ఆరు మధ్యలో అవుతాయి నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ తెల్లవారు సాలో రెండు మధ్యలో అవుతాయి ఓకే అదొక స్టాటిస్టిక్ ఈ ప్రమాదాల్లో త్రీ ఫోర్త్స్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మూలంగా అవుతాయి అంటే మన ట్రాఫిక్ పోలీసు మరి వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవింగ్ని ఏమి ఆపారో మరి అది చూసుకోవాల్సి ఉంటుంది అదొకటి తర్వాత ఈ ప్రమాదాలలో ఈ ఘోర రోడ్డు ప్రమాదాలలో హాఫ్ ఆఫ్ దర్ సబ్స్టాన్షియల్ పర్సంటేజ్ ఫార్టీ ఫిఫ్టీ ఒక వెహికల్ పార్క్ చేస్తుండగా మహావేగంతో ఇంకో వెహికల్ వచ్చి దాన్ని కొట్టేసినప్పుడే ఉంటాడు అంటే వాడు రోడ్డు మీద పార్క్ చేసేస్తాడు ఓ లేన్ పార్క్ చేసేస్తాడు హైవే మీద బై ది టైం అది దానికి రెడ్ లైట్ ఏమి అలాగా దెయ్యలా పార్క్ చేసి ఉంటుంది ఆ పక్కన డాబాలో చాయితా అవుతూ ఉంటాడు ఇది పార్క్ రోడ్డు మీద పార్క్ చేసేస్తాడు ఓ గనేట్ రాయ్ పెడుతూ ఉంటాడు అప్పుడప్పుడు దానికి ఏదైనా టైర్ పోతే గనే ట్రాయ్ పెట్టేసి పార్క్ చేసేస్తాడు వాడు నూట కిలోమీటర్ల వేగంలో వచ్చేస్తూ ఉంటాడు రాత్రిపోటి తెల్లవారు సవారం మూడు ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు షిరిడీ బస్ వచ్చేస్తూ ఉంటుంది ఈ భక్తులు అందరినీ వేస్తుంది దాంతో ఈ పార్క్ చేసినటువంటి లారీ అది చూసేపటికి వాడు బ్రేక్ వేయలేడు చేతులు ఎత్తేసి దండం అది వెళ్ళి అంతే కొట్టేస్తే ఆ వింగ్ వింగ్ పోతారు ఓ పన్నెండు మందో పదిహేను ఉంటారు వింగ్లో ఒక వింగ్లో వాళ్ళందరూ పోతారు దాంట్లో సగం మంది ఇంజూర్డ్ సగం మంది డెడ్ ఆన్ ది స్పాట్ ఇలా అవుతూ ఉంటాయి యాక్సిడెంట్స్ ఇదంతా ఎందుకు చెప్పానంటే వీటన్నింటికీ ప్రమాదము అని తెలుగులో ఒక ప్రసిద్ధమైన పదం మీరు ఆ తెలుగు పరిజ్ఞానాన్ని దీంట్లో పెట్టద్దు ఇక్కడ ఇక్కడ ప్రమాదము అంటే సంస్కృతంలో ప్రమాదము అంటే అసావధానత సాధానంగా లేకపోత ఇప్పుడు ఇప్పుడు పాఠం నేను చెప్తున్నాను అనుకోండి మీరు సావధానంగా లేకుండగా మీ దృష్టి ఎక్కడెక్కడో ఉందనుకోండి అదినే గమనించి సడన్గా పాఠం ఆపి అతన్ని లేపి లేవా లేచి నిలపడు ఇప్పుడు నేను ఏ శ్లోకం చెప్పానో చెప్పు అని అడిగాను అనుకోండి అడిగితే అవును మీరు భగవద్గీత చెప్తున్నారు కదా అశోచ్యానన్ను శోచిస్తుంది చెప్తున్నారు అన్నాడనుకోండి అంటే ఏమిటర్థం ఇక్కడే కూర్చుని అడగాలి సావధానంగా లేడు దాన్ని అసావధానత అంటారు సరిపడిందా దానికే సంస్కృతంలో ప్రమాదము అని కూడా అంటారు అది ప్రమాదం ఇప్పుడు ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడంటే నువ్వు విరాట్ పురుషుడవు సాక్షాత్తు ఆ పరబ్రహ్మవే అని నేను తెలుసుకోలేకపోయాను అనుకున్నాడు అని నాకు తెలియలేదు నేను అనుకున్నానంటే నువ్వు సఖా అనుకున్నా సఖ అంటే మిత్రుడు ఫ్రెండ్ దోస్తు అంటారు చూడండి దోస్తు జిగ్రీ దోస్త్ అని కూడా అంటారు కదా సఖా ఈ సఖా అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఖా అంటే వయస్సు సఖ అంటే సమానమైన వయస్సు గలవాడు ఎప్పుడైనా నేను ఇది గమనిస్తూ ఉంటాను ఎప్పుడైనా పెళ్లి అలాంటి సమావేశం అయిందనుకోండి ఆ సమావేశంలో వృద్ధులందరూ ఓ చోట చేరి కబుర్లు యువకులందరూ ఓ పక్కన చేరి కబుర్లు చెప్పుకుంటారు అబ్బాయిలు అమ్మాయిలు కలిసే ఓ యువకులు కొంచెం ఇంకా పదేళ్ల వయస్సు కలిగిన పిల్లలు ఉంటారు చూడండి ఇంకా యువనంలోకి రాలేదు వాళ్ళు సో వాళ్ళందరూ ఎక్కడో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఈ ఐదారేళ్ల పిల్లలు ఇంకా ఆడుకునే పిల్లలు వీళ్ళందరూ ఎక్కడో చేరు ఆడుకుంటూ ఉంటారు లేడీస్ అందరూ ఓ చోట చేరు ఏవో కబురు చెప్పుకుంటూ ఉంటారు ఈ జెంట్స్ కాబట్టి ఈ రకంగా ఆ వయస్సుని బట్టి గ్రూప్స్ గ్రూప్స్ కింద ఫార్మ్ అవుతారు వయస్సుకి అంతటి ఇంపార్టెన్స్ ఉంటుంది మానవ జీవితంలో కాబట్టి సఖా సమానమైన వయస్సు గలవాడు ఒక అర్థం ఇంకో అర్థం సహ ఖాదతే ఇది సఖా వాళ్ళిద్దరూ కలిసి భోజనం చేస్తారు కలిసే భోజనేస్తారు అంటే అంతటి ఫ్రెండ్షిప్ అనమాట అంటే ఒకే కంచంలో భోజన చేసే అంతటి దోష్టి అది సఖా ఇంకో అర్థం అన్నది సహఖ్యాయేతే అది సహఖ్యాయతే ఏకవచనం ఒకటి పేరు చెప్తే రెండో పేరు చెప్తా రెండో వాడి పేరు చెప్తారు ఇది ఎలాగంటే చండా ముండా వాడు పక్కనే ఉంటాడు చండా ఉంటే ముండా పక్కనే ఉంటాడు కాబట్టి ఇద్దరూ ఫ్రెండ్స్ సుంద అన్నారనుకోండి పక్కన ఎవడు ఉంటాడు ఉపసుంద ఉంటాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఫ్రాండ్స్ రామ పక్కన ఎవడు ఉంటాడు లక్ష్మణుడు ఉంటాడు వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు కృష్ణ అనగానే పక్కనే ఉంటుంది అర్జున వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు చున్ని అనగానే పక్కన ఎవడు ఉంటాడు మున్ని ఉంటాడు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కలిసి ఉంటారు సో మధు అనగానే పక్కన ఎవడు ఉంటాడు కైటభ వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ జరా అనగానే పక్కనే వాళ్ళు ఉంటారు మృత్యు మృత్యు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ జరా మృత్యు ఫ్రెండ్స్ సో ఈ ఒకళ్ళ పేరు చెప్తే రెండో వాళ్ళ పేరు చెప్పక్కర్లేదు చెప్పినట్టే లెక్క జన్మ అనగానే పక్కనే ఉంటుంది మారణము అని ఉంటుంది బర్త్ డెత్ ఉంటుంది ఒకటి చెప్తే రెండోది ఉన్నట్టే రాగము అనగానే ద్వేషం ఉంటుంది అలాగే కామము అనగానే క్రోధము అంటున్న పక్కన ఒకటి చెప్తే రెండవది చెప్పినట్టే అటువంటి వాటి నన్నీ కలిపి చెప్పేవి దాన్ని సఖా అంటారు కృష్ణ అనగానే అర్జును నేను మంచి దృష్టాంతాలు చెప్పాను చెడు దృష్టాంతాలు పాజిటివ్ నెగిటివ్ అన్నీ చెప్పేశాను సో సఖా నీవు నా సఖుడవ్ అనుకున్నాను సఖేతి మత్వ సాక్షాత్తు ఆ పరమాత్మ నేను అనుకోలేదయా నా సఖుడవ్ అనుకున్నాను ఇది ఎలా ఉందంటే ఓ రాజుగారు పూర్వం రాజుగారు మారువేషంలో నగరంలో సంచారం చేసేవాడు ఆయన రాజుగారు అలా ఉండేవి కథలు వాళ్ళు అలా చేసేవారు కూడా సిటీ స్టేట్స్ ఉండేవి ఆ సిటీయే ఓ స్టేటు దానికో రాజుగారు ఆయన మారువేషంలో సంచారం చేసేవారు ఓ పూట కోళ్ళ పెద్దమ్మ ఇంటికి వెళ్ళారు ఎందుకంటే అక్కడికి బాటసారులు ఆ ఊళ్ళో బలాదూరు తిరిగి వాళ్ళు అక్కడ భోజనానికి చేరతారు అక్కడ మీకు హోమర్ మిల్ అది అక్కడ ఈ న్యూస్ అన్నీ కూడా బాగా స్ప్రెడ్ అవుతాయి అది పబ్లిక్ ఒపీనియన్ అక్కడే జనరేట్ అవుతున్న తర్వాత అపూర్వకాలం ఇప్పుడు న్యూస్ పేపర్లలాగా కాబట్టి అక్కడికి వెళ్తే అసలు సమాజం ఎలా ఉంది రాజ్యం ఎలా ఉందో తెలుస్తున్నాం రాజుగారు అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి వాళ్ళని పరిశీలిస్తే వాళ్ళు ఎవడో కొత్త వాడు అనుకుంటారు వాళ్ళతో కలిసి భోజనం చేస్తే బాగుంటుంది కదా కాబట్టి వాళ్ళతో కలిసి భోజనం చేశాడు రాజుగారు భోజనం చేశారు పక్కనే మంత్రి కూడా ఉంటాడు పక్కనే ఆ మంత్రి వెళ్ళి వీళ్ళు మారువేషాల్లో పార్థులు అంటే బాటసారుల వెళ్ళి భోజనాలు చేసి అన్నీ తెలుసుకుని వచ్చేసారు మొన్నాడు మంత్రిగారు అటు వెళ్తూ ఆ పూటకోళమ్మతో అంటాడు నిన్న రాత్రి నేను రాజుగారు వచ్చి మారువేషంలో వచ్చి ఇక్కడే భోజనం చేసామని చెప్పేసి ఆవిడతో చెప్తాడు అంటే ఆవిడ ఎవరంటే ఫలానా ఆయన ఆ గడ్డ మీసం ఉన్నాడు ఆయనే రాజుగారే ఆయన అవన్నీ ఆ గడ్డలు మీసాలన్నీ కూడా పెట్టుకున్నవి ఆయన రాజుగారే అంటే అయ్యో నేను ఆయన మీద విసుక్కున్నాను ఆయన కొంచెం కూర వేయమంటే చాలే నువ్వు ఇచ్చే డబ్బులకి కూర చాలని కూడా అన్నాను ఆయన పచ్చలు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాను పెరుగు కొంచెమే పోసే ఆఫీస్ అయినా ఇంకొంచెం పోస్తే తినబడు కదా రాజను తెలియలేదు వాళ్ళు చాలా అపచారం చేశాను ఆయన ఏడల ఆయన దగ్గర డబ్బులు ముక్కు వసూలు చేసినట్టుగా డబ్బులు అర్ధ రూపాయి తీసుకుని భోజనం పెట్టాను మహారాజును తెలిస్తే అలా చేస్తానా అని ఆవిడ కళ్ళంబర్ని నీళ్లు పెట్టేసుకుంటుంది అప్పుడు మంత్రి ఏమంటాడంటే నువ్వేం చింత చేయకమ్మా పొన్లే తెలియదు కదా నీకు తెలియక చేసింది తప్ప తెలిసి చేసింది కాదుక కాబట్టి తప్పేం కాదులే రాజుగారు కూడా ఏమీ అనుకోరు అని ఆయన ఓదార్స్తాడు ఈ అర్జునుడి పరిస్థితి అలా ఉంది నువ్వు నా మిత్రుడివి జిగి దోస్తువు అనుకున్నానే తప్ప నువ్వు సాక్షాత్ పరమాత్మని నేను అనుకోలేదు ప్రసభం యదుక్తం అవమానకరంగా మాట్లాడాను అనేకసార్లు పొగరమోత్తరంగా మాట్లాడాను అరే కృష్ణ ఇల్లరా ఏ నల్లవడా ఇల్లరా అంటూ ఇలాగా నిన్ను పరుషంగా ఇవ్వేవో మాట్లాడా ఎలా పిలిచాడు హే కృష్ణ ఓ శ్రీకృష్ణ అని పిలవద్దు శ్రీ అని అక్కర్లేదా బుడ్డు కోసం పేరు పెట్టినట్టుగా అంటే వీడియో పెట్టాడా పేరు అలా అంటారు పేరు పెట్టడం అని అంటారు ఇప్పుడు పెద్ద ఉంటాడు ఆ పిల్లవాడికి పేరు పెట్టమని తల్లిదండ్రులు ఆయన పెట్టిస్తారు పేరు పెట్టాడు పేరు పెడితే ఆ తర్వాత రెండేళ్లకో మూడేళ్ళకో వచ్చినప్పుడు అరే కృష్ణ వెళ్ళరా అని పిలుస్తాడు ఎందుకని ఆ పేరు ఆయనే పెట్టాడు పెద్దవాడు ఏ అర్జునుడు అలా పెట్టాడా శ్రీకృష్ణుడికి పేరు శ్రీకృష్ణ అనలేడు హే కృష్ణ అని బొడ్డు పిలిచినట్టుగా అలా పిలుస్తాడా జనరల్గా పెద్దవాళ్ళను అసలు పేరు పెట్టి పిలవడమే తప్పవు మహాత్ముని పేరు పెట్టి పిలవరు మహారాజుని పిలుస్తారు అంతేగాని ఇప్పుడు స్వామి చెన్మయానందజీ మహారాజు లాంటి పెద్దవాళ్ళు ఏ చిన్న కదా అన్నారనుకోండి అదే ఏ చిన్నమయ్య నాకు ఈ డౌట్ ఉంది చెప్పు అన్నారనుకోండి అమెరికాలో అలా అంటారు వాళ్ళు అమెరికాలో వాళ్ళ టికెట్ వేరే ఉంటుంది భిన్నంగా ఉంటుంది వాడు వస్తాడు ఏ స్వామి హౌ ఆర్ యూ అని అడుగుతారు ఐ హైవ్ ఐ హ్యావ్ ఏ డౌట్ యూ హ్యావ్ ఫైవ్ టూ మినిట్స్ టైం ఫర్ మీ ఎస్ ప్లీజ్ కమ్ బై డి వై వట్ ఈజ్ యువర్ నేమ్ ఐ డిడ్ నాట్ గెట్ ఇట్ రైట్ తత్వ విత్ తత్వ విత్ ఇట్ Yeah yeah I will tell you. Please come sit. Ok, thank you very muchSC reports rub your hands in your hands. Ok, etiquette then the fault, you know, etiquette. All the people call their28 elders. Here you stand in warriors, you said, you call them the one? They call them the one? You know,caratman or them уров data? All the time and then <laughs> saber, <laughs> I am so respectful to people. సర్వేశ్వర అని పిలవాల్సింది పోయి హే కృష్ణ అని పిలిచేవాడు పైగా హే కృష్ణ అంటే పర్వాలేదు హే యాదవ అలా అలా పిలుస్తారా హే యాదవ అని పిలిచేవారు అంటే యాదవులు యాదవులు ఉన్నారా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు వాళ్ళకు ఒక స్థిరమైన సామ్రాజ్యం ఏమీ లేదు ఈయన ద్వారకలో ద్వారకలో పట్టుకుపోయి అక్కడ ఉండండి రా అక్కడ పౌరమూతులుగా ఉండేవారు వాళ్ళు ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఏమి లేదు యాదవ అంటే కొంచెం పొగడుమూతల లక్షణమే అప్పుడే శ్రీకృష్ణుడి కాలంగానే అలా ఉండేది కాబట్టి అరే యాదవా ఇల్లదనిపించలాగంటే ఇప్పుడు వ్యాపారం చేసుకుంటున్నాను అనుకోండి వ్యాపారం చేసి ఆయన్ని ఏ ఏ ఏ వ్యాపారి ఇళ్ళదా అని పిలిచానుకోండి అది ఎంత చనువు ఉండాలి అలా పిలవడానికి కులం పేరు పెట్టి పిలవడానికి ఎంత చను ఉండాలి అలా పిలిచేవాడు అర్జునుడు అర్జునుడు రా శ్రీకృష్ణ హే యాదవా కమా అని పిలిచేవాడు హే సఖే హే ఫ్రెండ్ ఓ డియర్ ఫ్రెండ్ అని పిలిచేవాడు ఫ్రెండా ఆయన సర్వేశ్వరుడు కదా ఫ్రెండ్ ఏమిటి ఇలాగే ఎంత అపరాధం చేశారు నీ మహిమ తెలియకపోవడం చేత మహిమ తవా ఇదం మహిమానం అజాంత నీ ఈ మహిమ ఈ మహిమ అంటే సర్వ జగత్తును సారరూపంగా వ్యాపించి ఉండే పరమాత్మవు నీవే అనంత శక్తివంతుడవు అనంతమైన పరాక్రమము గలవాడవు అనే నీ యొక్క మహిమ తెలియని కారణంచేత నేను అలా చేశాను నాకు మహిమ ఎందుకు తెలియకపోవాలి మహిమ తెలియకపోవడానికి హేతువేమున్నది నాది పొరపాటు నేను అసావధానుడనై నీలో ఇంత మహిమ ఉంది అని నేను కొన్ని ఒక్క పిసరు పరిశీలించుంటే నాకు తెలిసిపోయేది నేను పరిశీలించలేదు సరిగ్గా వాకబు చేయలేదు నేను ఐ టూక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ నువ్వు ఫ్రెండ్ ఆర్డినరీ పర్సన్ అని ఐ టూక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అది నా ఎడల ఒక పెద్ద అపరాధము నా యొక్క అసావధానత ఒక హేతువు రెండో హేతువు చనువు ప్రణయము అంటే చనువు అలా అన్నాను అవి నువ్వేమనుకో అలా ఉన్నాను మొన్న నేనే వాళ్ళతో కారులో వెళ్తున్నా కారు కొంచెం రఫ్ అండ్ టఫ్ని నడుపుతున్నాడు ఆయన అంటే బాగా యాక్సలరేట్ చేస్తూ ఉండడం బ్రేక్ తొక్కుతూ ఉండడం వాళ్ళు అలవాటు ప్రకారం చేస్తున్నారు కొంచెం యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు అలా ఉంటారు నేను అన్నాను చూడవా క్వీన్స్ షేఫర్ అనే ఒకటి పేరు విన్నా ఒక ఎక్స్ప్రెషన్ ఉంది విన్నావా క్వీన్ ఎలిజబెత్ క్వీన్ ఎలిజబెత్ అయితే మహారాణి విక్టోరియా మహారాణి ఆవిడికి ఒక షేఫర్ ఉంటాడు అంటే ఆవిడ కార్డ్ని నడిపేవాడు ఉంటాడు వాడు అతను బ్రేక్ వేస్తే ఎలా వేస్తాడో తెలుస్తుందండి ముందు సాఫ్ట్ పెడల్ బ్రేక్ వేసి ఆ ని ఒక లెవెల్కి కి తీసి వెంటనే బ్రేక్ మించి కాలు తీసేస్తాడు ఎందుకంటే క్వీన్ ఇలా కూర్చున్నావిడ బ్రేక్ వేసిన కారణంగా ఇలా పడకూడదు ఇలా ముందుకు రాకూడదు అలా కూర్చున్నా కూడా బ్రేక్ వేసి మళ్ళీ వెంటనే తీసేస్తాడు కారు ఒక్కసారిగా స్పీడు తగ్గి స్లో డౌన్ స్లోగా స్లో డౌన్ అవుతుంది క్వీన్స్ అక్కడ రెడ్ లైట్ చూస్తే క్వీన్స్ కార్ కూడా ఆగుతుంది ఇండియాలో ఎవరి కారు ఆగదు రెడ్ లైట్ ఉన్నప్పుడు అది పరిస్థితి వేరు క్వీన్స్ కార్ కూడా రెడ్ లైట్ ఉంటే ఆగుతుంది కానీ ఎలా ఆగుతుంది ఆ గీత దాకా వచ్చి సడన్ బ్రేక్ అలా ఆగదు మరి ఎలా ఆగుతుందంటే ఆ గీతకి కొంచెం ముందే బ్రేక్ పడుతుంది బ్రేక్ వేసి రిలీజ్ చేస్తుంది క్వీన్కి ఆ బ్రేక్ ఎఫెక్ట్ బాగా పడదు బ్రేక్ ఎఫెక్ట్ పడకూడదు మీద అప్పుడు స్లోగా ఆపుతాయి క్వీన్స్ షేఫర్ నేను మా ఫ్రెండ్తో అన్నాను క్వీన్స్ షేఫర్ ఎలా డ్రైవ్ చేస్తాడో తెలుసా అంటే తెలియదు ఎలాగే తప్ప నువ్వు ఇలా డ్రైవ్ చేస్తాను నేను మహాత్ముడి పక్కన కూర్చున్నా నువ్వు కూడా అలా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఆ తర్వాత ఏమన్నానంటే చదువుతో అన్నారు అవి నిజం అనుకున్నావు అని సర్దుబాటు చేశారు మన మనం చనువుతో అనాలే తప్ప అధికారంతో అనకూడదుగా తప్పు కదా సో ఆ విధంగా చను చనువు ఏం చేస్తుందంటే డిమాండ్ చేపిస్తుంది కొంత జబర్దస్తిగా మాట్లాడేటువంటి ఉత్సాహాన్ని ఇస్తుంది ఆ కొంత గాడ్ ఈజ్ లెస్ గాడ్ ఉంటుంది చూడండి చాలా ప్రాప్రియేట్గా మనం మాట్లాడాలి అనే ఒక గాడ్ ఒకటి ఉంటుంది జాగ జాగరూకత అది కొంచెం డౌన్ ఉంటుంది చనువు కారణంగా చనువు మీద మనం ఏదైనా మాట్లాడచ్చు అనే అభిప్రాయం ఆ అసావధానత ఒక దోషము చనువు అనే కారణంగా కూడా నేను నిన్ను ఇలా పలకరించాను ఇలా మాట్లాడాను నీవు నన్ను క్షమించవలసిన క్షమించవలసిందనే మాట తర్వాత వచ్చింది శంకరులు అవతారిక యత అహం త్వన్ మహాత్మ్యా పరిజ్ఞానాపరాధీ హే నేను ఒక అపరాధము చేసినాను ఏమిటి అపరాధం అంటే నీ యొక్క మహిమ తెలియకుండు త్వన్ మహాత్మ్య అపరిజ్ఞాన అపరాధి శ్రీకృష్ణుడు మహిమాన్వితుడోనేదో కొద్దో గొప్పో తెలిసింది కానీ పూర్ణంగా తెలియలేదు అపరిజ్ఞాని అజ్ఞానీ కాదు అపరిజ్ఞానం ఈ మహిమ ఇంతటిది అని నేను తెలుసుకోలేకపోయాను ఆ తెలుసుకోలేకపోవడం నా తప్పే ఇగ్నరెన్స్ ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ ఇగ్నరెన్స్ ఎప్పుడో అపరాధమే ట్యాక్స్ కట్టాలని నాకు తెలియదండి అంటే ఒప్పుకోరు తెలుసు నువ్వు ఆర్ సపోజ్ టూ నో డబ్బు సంపాదించాలని తెలిసింది కానీ ట్యాక్స్ కట్టాలని తెలియలేదా అది కూడా తెలియాలి తెలియకపోతే అపరాధమేది అలాగే శ్రీకృష్ణుడితో కలిసి వేషాలు వేసిన వాడు శ్రీకృష్ణుని యొక్క మహిమ కూడా తెలుసుకోవాల్సిన పూచి అతని ఉంది నేను తెలుసుకోలేకపోయాను పూర్తిగా ఇది నా అపరాధము ఏ అపరాధము నా ఇల్లు ఉంది ఎర్ ఫోర్ సఖా సమాన వయా వెసర్గుంటుంది సమాన వయా అని అలాగా విసర్గుంటుంది ఇటీ ఉంది కదా పక్కన ఇతి మత్వా జ్ఞాత్వా విపరీత బుద్ధియా నీవు నేను ఒకే వయస్సు వాళ్ళము అనుకున్నాను అలా తలచాను అది తప్పది విపరీత బుద్ధి ఎందుకంటే శ్రీకృష్ణుడికి వయస్సు ఉండదు కాలాతీతుడు ఆయన కాలములకు అతీతుడు ఆయనకి వయస్సు లేదు కాలమును తన అధీనంలో పెట్టుకునేవాడు కానీ అర్జునుడికి వయస్సు ఉంటుంది వీడు పుట్టాడు గిట్టుతాడు సంసార ప్రవాహంలో జనన మరణ ప్రవాహంలో ఉన్నవాడు అర్జునుడు జననమరణ ప్రవాహానికి అతీతుడు శ్రీకృష్ణుడు అటువంటి శ్రీకృష్ణుడిని పట్టుకునే ఆయన వయస్సు నా వయస్సు ఒకటే అది విపరీత బుద్ధి ఈ విపరీత బుద్ధి అన్నదానికి ఇంకొక అర్థం ఇప్పుడు నా వయస్సు మన్మోహన్ సింగ్ గారి వయస్సు ఒకటే కాబట్టి ఏ మన్మోహన్ సింగ్ ఇళ్ళరా అలా పిలుస్తారు వయస్సు ఒకటే కాబట్టి నడిచిపోతుందా ఆయన స్టేటస్ ఏమిటో చూసుకోక్కర్లేదు ఆయన మహిమేమిటి ఆయన స్టేటస్ ఏమిటి తెలుసుకుని నేను మీరు ఒకటే వయస్సు కాబట్టి మిమ్మల్ని ఏకవచన సంబోధనం చేసేస్తాను మీరు వెళ్ళారండి అని అని పిలుస్తారా తప్పు అలాగే ఒకవేళ వయస్సు సమానము ఒక సెన్స్లో సమానమే అయినా ఆ రకమైన వయస్సు కారణంగా వయం చదువు తీసుకోవటము జబర్దస్తిగా మాట్లాడటము అదే అపరాధమే అని అంగీకరిస్తున్నాడు అలాగే చేయటము అది విపరీత బుద్ధి అంటే తప్పు బుద్ధి ప్రసభం అభిభూయ ప్రసహ్య అదే అర్థం ప్రసహ్య అభిభూయ ప్రసహ్య అని అర్థం ప్రసభం అనే క్రియాపదాన్ని క్రియా విశేషం అవ్యయం ప్రసహ్య అంటే బలాత్కారముగా బలాత్కారము చేసి అని అర్థం అభిభూయ అంటే తిరస్కారము చేసి తిరస్కారము అది కూడా బలంగా ఇప్పుడు నదీ స్నానం చేస్తున్నారు ఇద్దరు యమునా నదీ స్నానం చేస్తున్నారు శ్రీకృష్ణుడు అర్జునుడు చేసుకుంటే శ్రీకృష్ణుడు నదిలో స్నానం చేసే సూర్యుడికి అర్ఘ్యప్రధానం ఏదో ఇద్దామని అనుకుంటూ ఉంటే అర్జునుడు వెళ్ళి ఆ నీళ్ళంతే ఇలా కాళ్ళతోటి చులతో కొట్టేసి ఇలా మీద చల్లెడు చలితే శ్రీకృష్ణుడు ఆ కాదు నన్ను అర్ఘ్యం ఇవ్వని అంటే ఏమర్ఘ్యం ఇస్తావు నువ్వేమర్ఘ్యమిస్తావు నాకు తెలుసు నేను మళ్ళీ ఇంకో కొన్ని నీళ్లు చల్లాడు ఇంకప్పుడు ఆయన దీన్ని ఏమంటారు ప్రసహ్య అభిభూయ బలాత్కారంగా తిరస్కారం చేయటం లేదా ఆయన అక్కడ కుర్చీ ఉంది ఇద్దరు హాల్లోకి వెళ్ళారు ఓ కుర్చీ ఉంది శ్రీకృష్ణుడు ఆ కుర్చీలో కూర్చున్నాడు కూర్చోగానే నువ్వే కూర్చోవాలా ఒక్క కూర్చో ఉంటే నువ్వే కూర్చోవాలి నేను కూర్చోకూడదా లే పోల్లేదు నువ్వులేవక్కర్లేదు జరుగు అని జరిగేదాకా ఆకుండా వెళ్ళిపోయి దోసేసుకుంటా వెళ్ళి కూర్చోడం అంత చోట్ల లేకుండా దూసు దూసుకుపోయి వెళ్ళి కూర్చోవడం ఆయన పాపం సర్దుకుని సర్దుకుని ఇబ్బంది పడ్డాం జరగమంటే జరగవేమిటి మొత్తం అంతా నీకే కావాలా ఆక్రమించడం చాలా చాలా జరుగు అని తోసేయటం పోలా పోటు పొడిచి తోసేయటం దాన్ని ప్రసహ్య అభిభూయ అంటారు వన్ని కూడా చేశాను నేను అంటున్నాను యదుక్తం పైగా సంబోధించే ప్రక్రియ ఎలా మాట్లాడాను నేను హే కృష్ణ హే యాదవ హే సఖే ఇచ్చ ఇవి పిలుపులు కృష్ణ అంటే బొడ్డు కోసి పేరు పెట్టినట్టుగా హే శ్రీకృష్ణ అండం లేదు కృష్ణ అండం నిరూపదంగా అంటే ఉప పదం లేకుండా పిలవడం తర్వాత కులం పేరు హే యాదవ సో ఇది ఎలా ఉంటుందంటే ఏ రెడ్డి బాబు ఇలారా అని పిలిచి రెడ్డి ఆయన పేరు ఆయన రెడ్డి కులానికి చెందినవాడు ఏ రెడ్డి బాబు ఇలా అని అది కొంత ఒక రకంగా చనువు మీద చేయాలి కానీ లేకపోతే కోపం వస్తుంది దానికి ఆ రకంగా నిన్ను హే యాదవ అని పిలిచాను ఏ డిఎం ఫ్రెండ్ ఇలా అని హే కూడా పిలవడం ఇదంతా కూడా అజానత అజ్ఞానినా మూఢేనా తెలియకపోవడం చేత తెలియకపోవడానికి హేతు ఏమిటి వ్యామోహం మూఢత్వం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా అలా జ్ఞానంలో ఉండిపోవడం చేతనే నేను ఈ తప్పులన్నీ చేశాము ఏమిటి తెలియలేదు కిం అజానత ఇత్యాహ ఏమిటి తెలియలేదు అంటే దానికి సమాధానం చెప్తున్నారు మహిమానం మాహాత్మ్యం తవ ఇదం ఈశ్వరస్య విశ్వరూపం నీవు ఈశ్వరుడవు ఈ విశ్వమంతా కూడా నీ యొక్క రూపమే సకల జగత్తును నీవే వ్యాపించి ఉన్నావు విశ్వరూపుడవు నీవే అనే ఈ అట్టి అటువంటి నీ యొక్క ఈ మహిమను నేను ఎరుగ ఎరుగక ఈ విధంగా తప్పు తవ ఇదం మహిమానం అజాన వైయ్యకరణ్యేన సంబంధ తవ ఇమం పాఠోస్ తమవ ఇప్పుడు ఇక్కడ సమస్య ఏ వస్తుందంటే ఇదం అని ఇద ఇదం అంటే ఈ అని ఉంది ఇదం ఇదం నపుంస ద్వితీయ యకవచనం మహిమానం మహిమను మహిమను అంటే ద్వితీయ విభక్తి ఇదంతా విభక్తి జ్ఞానం ఉన్న వాళ్ళకి సమస్యలు విభక్తి జ్ఞానం లేదనుకోండి బ్లిస్ ఈజ్ ఇగ్నరెన్స్ యు ఆర్ హ్యాపీ విభక్తి జ్ఞానం ఉంటే కొంచెం సమస్యలు మహిమానం పుల్లింగం ద్వితీయ యకవచనం ఇదం దాని విశేషణం అవ్వాలి అంటే ఇదం ద్వితీయ విభక్తి అవ్వాలి ఇదం ద్వితీయ విభక్తి అవ్వాలి అంటే అది పుల్లింగం అవడానికి వీర్లేదు పుల్లింగంలో ఇదం శబ్దం ఎలా ఉంటుంది అయం ఇమౌ ఇమే ఇమం ఏనం ఇమౌ ఏనౌ ఇమాన్ ఏనాన్ అని పుల్లింగంలో అసలు ఇదం అనే మాట ఎక్కడ ఉండదు ఇంకా స్త్రీలింగంలో అసలే కుదరదు ఇయం ఇమే ఇమాహ ఇమాం ఏనాం ఇమె ఏమే ఇమాహ ఏనాహ అని ఉంటాయి ఆ రెండు విభక్తులు అసలే కూడా నపోసుకలింగంలో కుదురుతుంది ఇదం ఇమే ఇమాని ప్రథమా విభక్తి ఇదం ఇమే ఇమాని అది కూడా ద్వితీయ విభక్తి ద్వితీయ ఏకవచనం నపోసకలింగంలో కుదురుతుంది మహిమానం పుల్లింగం ఇదం నపోసకలింగం వాటికి సంబంధం ఎలా అలా విశేషణ ఉండకూడదు కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఇది సామానాధికరణ్య సంబంధం కాదు ఒకే విభక్తిలో ఉన్నది అని మీరు అనుకుని భ్రమపడవద్దు ఇదం మహిమానం అజానత అజానత వేరే సంగతి తవా తవా సరే ముందు తలుందే మహిమానం పక్కన అజానత ఉంది అవి వాక్యంలో పదాలు ఆ ఇదం మహిమానం అనేది మీరు ఫోకస్ చేస్తే అవి రెండూ ఒకే విభక్తికి చెందిన పదములు అని ఒకదానికి ఇంకొకటి విశేషణమని మీరు పొరబడవద్దు ఎందుకంటే అవి సమానాధికరణ కాదు అధికరణం ఉండే విభక్తి ఎందుకంటే ఒకటి పుణలింగం ఇంకోటి నపంసకలింగం కాబట్టి ఏం చేస్తారంటే ఒకే విభక్తిగా మీరు సంబంధం పెట్టద్దు వయ్యధికరణ్యైనా సంబంధం పెట్టుకోవాలి వేరువేరు విభక్తులుగా పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఇదమ్ముని క్రియా విశేషణం కింద చేసుకుని ఈ విధంగా మీ మహిమను నేను తెలియకుంటిని అని క్రియా విశేషణంగా దాన్ని మీరు సంబంధం పెట్టుకోవాలి అదొక పద్ధతి లేదా తవ ఇమం మహిమానం అజానత అని పాఠం ఉంటే ఆ పాఠం అలాంటి ఇదం బదులు ఇమం ఉండాలి అంటే శంకరాచార్యులు చూస్తున్నటువంటి తాళపత్ర గ్రంథంలో ఇదం ఉంది అంచేత ఆయన ముందున్న ప్రతిని ఆయన వ్యాఖ్యానం చేస్తున్నారు ఒకవేళ ఎక్కడైనా ఇదం అని కాకుండా ఇమం అని ఉంటే బ్రహ్మాండం ఇంకేమీ చూసుకోక్కర్లేదు మీరు హిమం పుల్లింగ శబ్దము ద్వితీయ ఆయకవచనము మహిమానం పుల్లింగము ద్వితీయ యకవచనము కాబట్టి సమానాధికరణ్యంగానే ఒకే విభక్తిలో ఉన్నట్టుగానే మీరు వ్యాఖ్యానం చేసుకోండి అని చెప్తున్నారా తవ ఇమం ఇది పాఠ ఎది అస్తి అంటే తవ ఇమం మహిమానం అనే పాఠం కనుక ఉన్నట్లయితే తదా సమానాధికరణ్యమేవా అప్పుడు రెండు సమానమైన విభక్తులుగానే మీరు స్వీకరించవచ్చును అంటే ఆ శ్లోకాన్ని అంత ప్రేమగా వ్యాఖ్యానం చేస్తారు గ్లాస్ ఓవర్ చేరుకుంటే హడావిడేడావిడిగా పరుగులు తీసుకుంటూ చెప్పేసినట్టుగా కాకుండా ప్రతి పదాన్ని జాగ్రత్తగా పరిశీలించి చెప్తారు భాష్యకారులకు ఉన్నటువంటి ఆ శ్రద్ధ ఆ శ్లోకం మీద ప్రేమ చాలా విలక్షణంగా ఉంటుంది మయా అంటే నా చేత ప్రమాదాత్ విక్షిప్తితయా అంటే ప్రమాదం అంటే అసావధానత అసావధానత అంటే ఎలా ఉంటుంది మనిషి ఇక్కడ ఉంటాడు వాడి చిత్తం వేరే ఉంటుంది చిత్తం ఏటో విసిరేసి ఉంటుంది అంటే చిత్తము విసిరివేయబడి ఉంటుంది క్లాసులో ఉంటాడు చిత్తము ఏటో ఎక్కడో విసిరివేయబడి ఉంటుంది అప్పుడు క్లాసులో ఏమవుతుందో మీకు తెలీదు సవధానత ఉండదు దానిని ప్రమాదము అని అంటారు ప్రణయే నవా ప్రణయము చేతకాన్ని ప్రణయం అంటే ఏమిటి ప్రణయో నామా స్నేహ నిమిత్త విశ్రంభ తేనాపి కారణేనా స్నేహము అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకుండే మైత్రి అంటే ఆకర్షణ స్నేహము అంటే అతుక్కుపోవటం వీడు ఉన్నదోటో వాడు ఉంటాడు వాడు ఉన్నదోట వీడు ఉంటాడు అది స్నేహము ఈ స్నేహం వల్ల ఏమవుతుందంటే ఒక చనువు ఏర్పడుతుంది విశ్రంభ అంటే చనువు విశ్రంభ అంటే విశ్వాసము అని ఒక అర్థం ఉన్నది చనువు విశ్వాసం అంటే చనువే అంటే మనం ఎలాగ పరుషంగా మాట్లాడినా వేళాకోళం చేసినా పర్వాలేదు అనే ఒక చనువు ఏర్పడుకుంటుంది ఆ కారణంగా కూడా ఎత్ ఉత్తవానస్మి నేను ఏమిటేమిటైతే పలికి ఉన్నానో హే కృష్ణ హే యాదవ ఇత్యాది వాటినన్నింటినీ కూడా నీవు క్షమించాలి అని తర్వాత అడుగుతున్నాడు నేను తెలియక చేశాను అజ్ఞానం చేత చేశాను అసావధానత చేత చేశాను చనువు చేత చేశాను నీవు అన్యథా భావించగా మహానుభావా అని అంటాడు చాలా మంచి శ్లోకం తరువాత య్యావహాసార్థమ సత్కృతోసీ విహార శయ్యాసన భోజనూ ుత తత్సమక్షం తక్షమయేత్వా అర్జునుడు మొట్టమొదట విరాట్ రూపాన్ని చూశాడు మీరు ఆ క్రమం గుర్తు గుర్తుపెట్టుకుంటే ఆ సర్వవ్యాపకమైన విరాట్ రూపాన్ని చూసి నువ్వు ఎవరవయవరు ఇలా ఉన్నావు ఇంత భయంకరాకారుడవై ఉన్నావు ఎవరు నువ్వు అని అడుగుతాడు ఆ భయం కారణంగా ఆ తర్వాత కొద్దిసేపటికి నువ్వు మా కృష్ణుడవే నా చిన్న తనపు మిత్రుడవైన సుమా నువ్వు అని అంటే ఆ ఈశ్వరుడే నా బడి బడి అంటారు బడి అంటే దోస్తు ఈశ్వరుడే నా దోస్తుగా ఇంతకాలము మేము మిలిగినాడు అని ఆ సత్యాన్ని గమనిస్తాడు గమనించి చాలా అధికంగా క్షమాపణలు చెప్తాడు అపాలజీ చాలా ఎక్కువగా అపాలజీ చెప్తాడు సో తర్వాత నిన్ను కృష్ణాని పిలిచినందుకే నన్ను క్షమించమని చెప్పేసి కూడా అపాలజీ చెప్తాడు ఎందుకంటే ఈశ్వరుని ఆ గురువు ఆయనేమో ఇప్పుడు గీతోపదేశం చేస్తున్నటువంటి ఆచార్యుడు జగద్గురువు ఆయన జగద్గురువు జగత్తుకంతకీ గురువు ఆయన పట్టుకుని బొడ్డు కోసి పేరు పెట్టినట్టుగా హే కృష్ణ అని పిలవడము తప్పు కదా ఆత్మనామ గుర్నామ నామాతికృపణ్య సో సే ఆయుష్కామో నగున్హీయాత్ జ్యేష్టాపత్య కళత్రయోహ అని ఒక మనుస్మృతికారుని ఒక సందేశం ఉన్నది అదే ఆధునిక కాలంలో దీన్ని జనులు పాటించకపోవచ్చు ఉదాహరణకి తన పేరు అధికంగా చెప్పుకోకూడదు అన్నాడు మునువు ఆత్మనామ ఐ మిస్టర్ సుబ్బారావు అని ఎలా మొదలెట్టకూడదు అన్నాడు అలా అయ్యి అని పెట్టి పక్కనే పేరు పెట్టి తన పేరుని తానే ప్రకటించుకుంటూ ఆ రకమైనటువంటి అహంకారమును ప్రకటించడం తప్పు అని ఒక మాట చెప్పాడు ఏ చిన్నమయ్య క్లియర్ మీ దిస్ డౌట్ అని అలాగా అడుగుతారు వాళ్ళకి తెలియక అడుగుతారు తెలియక ఆ రకంగా పేరు పెట్టి గురువు గారిని పేరు పెట్టి పిలవకూడదు అయా మహాత్మాను అంటే మహారాజ్యను అయితే గురువుగారునో పిలవాలి కానీ ఏ స్వామి ఉద్ర అలాగా పేరు పెట్టి పిలవకూడదు గురు నామే నామాతికృపణ స్వేచ్ఛ వెరీ ఇంట్రెస్టింగ్ ఓ పరమలోభి ఒకడు ఉంటాడు వాడి పేరు ఉచ్చరించొద్ద పరమ లోభి వాడి పేరు ఉచ్చరించద్దు ఎందుకంటే వాడి పేరు ఉచ్చరిస్తే మన మనస్సు కలుషితమవు ఒక అభిప్రాయం అలాగే జ్యేష్టాపత్య కళత్రయోహ సంతానంలో పెద్ద కొడుకు పెద్ద సంతానం అమ్మాయి కానీ అబ్బాయి కానీ అపత్యం అంటే సంతానం పెద్దమ్మాయి పేరు పెట్టి పిలవకూడదు అమ్మాయి అని పిలవడం లేదా పెద్దమ్మాయి ఇలా అనే పిలవాలి అంతేగా సుబ్బలక్ష్మి లేదా రామలక్ష్మి పేరు పెట్టి పిలవకూడదు ఏవో పేర్లు ఉంటాయి అలాగే పెద్ద కొడుకు ఉంటాడు పెద్ద కొడుకుని పేరు సుబ్బ సుబ్రహ్మణ్యం అనుకోండి ఏ సుబ్రహ్మణ్యం అని పిలవకూడదు పెద్ద కొడుకుని తల్లిదండ్రులు అంచేతనే పెద్ద కొడుకునే అరే పెద్దాడా అని అదే అబ్బాయి ఏమో ఏదో అలా పేరు పెట్టి పిలుస్తారు తప్ప ఆ పేరు పెట్టి పిలవాలి ఏదో నా వేరే పేరు పెట్టుకుంటారు అంతే తప్ప అలా పిలవకూడదు అని ఒక శాస్త్రం ఉన్నది ఇంకో శాస్త్రం ఉన్నది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను చక్కటి పేరున్నవాడైతే పేరు పెట్టి పిలిచే సందర్భం ఉంటే ఆ పేరు పెట్టే పిలవాలి ఉదాహరణకి మా ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు అతని పేరు కృష్ణ ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఏ కిష్టడు ఇలా రాని పిలిచేవాడు నేను ఒక్కడిని మటుకో కృష్ణ ఇలా రావో అని పిలిచేవాడు వాళ్ళని ఏ కిష్టడు ఏమిటిరా పేరు అతని పేరేమిటి కృష్ణ కిష్టడు ఏమిటి ఎలా ఎలా ఆ రూపం హే కృష్ణ అని పిలవచ్చు కదా ఏమో కృష్ణ అని పిలిస్తే ఎంత బాగుంటుంది అలాగే పిలవాలి ఆ రూపాన్ని అపభ్రంశం చేసేసి ఆ పేరుని అపభ్రంశం చేసేసి దాన్ని విరక్కొట్టి ఆ విరక్కొట్టిన ముక్కతోటి సుబ్రహ్మణ్యం అని ఈ సుబ్రహ్మణ్యం అనే పేరు చాలామంది యొక్క భ్రమేమిటంటే అవి దాంట్లో రెండు యూనిట్స్ ఉన్నాయని అనుకుంటారు రెండు యూనిట్స్ ఉన్నాయి కానీ ఏమిటి ఆ రెండు యూనిట్స్ను శుభ్రహ్మణ్యం ఇది రాముని తోక వివరుణిట్లని అన్నట్టుగా శుభ్రహ్మణ్యం తప్పది మీరు శుభ్ర మణ్యం అని విడతీస్తే తప్పు విడతీశారు అది సు బ్రహ్మణ్య చూడండి తప్పుగా విడతీశారా లేదా లేదా తప్పుగా రెండు ముక్కలు చేసి ఈ మణ్య మణ్యంలో హారం డ్రాప్ చేసేసి మణ్యమ్ని మణి చేయడం ఎంతోమంది పేరు మణి అని ఉంటుంది మణి ఎక్కడి నుంచి వచ్చింది మణి అంటే సుబ్రహ్మణ్యం నుంచి సుబ్రహ్మణ్యం నుంచి మణి వచ్చేటువంటి అవకాశమే లేదు అసలు దాంట్లో మణి అనే మాట ఏ రకంగానూ రావడానికి వీర్లేదు హకారం డ్రాప్ చేయాలి మణ్యంలో ఎకారానికి సంప్రసారణం చేయాలి ఈ అసలు ఏమి అలా చే వచ్చేటువంటి అవకాశం లేదు మణి ఇంకా శుభ్ర ఉంటుంది ఈ శుభ్రా అసలు శుభ్ర కాదది సు కాదు శుభ్ర ఈ శుభ్రా నుంచి శుభారా ఏమిటి శుబ్బారావు ఈ సుబ్బ ఎక్కడి నుంచి వచ్చింది దరిను సుబ్బ ఇట్ ఈ సుబ్రహ్మణ్య శుభ్ర లేకపోతే సుబ్బు సుబ్బి సుబ్బడు సుబ్బన్న అంటే ఇలాగే ఈ కద్దీ కూడా వచ్చేది ఇవన్నీ కూడా అపభ్రంశ రూపాలే కాబట్టి వైయాకరణలు వీటిని వెంటనే ఇష్టపడరు చక్కగా మీకు ఇష్టం ఉంటే హే సుబ్రహ్మణ్యం అనే పిలవాల్సి సో పేరును అలాగా విరక్కొట్టేసి పాడు చేయకుండా ఉంటే బాగుంటుంది ఎనీవే సో కాబట్టి ఈశ్వరుణ్ణి ఈ అపరాధాలన్నీ నేను చేశాను పిలు పిలవడంతో మొదలుపెట్టి అన్ని రకాల అపరాధాలు చేశాను నన్ను క్షమించవలసినది అని చాలా గట్టిగా అపాలజీ చెప్తున్నాడు అర్జునుడు చాలా గట్టిగా ఇంకెంతకంటే బలంగా అపాలజీ చెప్పడానికి కుదరవు మీరు ఇది గమనించదగ్గదు ఎప్పుడైనా అపాలజీ చెప్పాల్సి వస్తే అపాలజీ పై పైన లైట్గా చెప్తారు డీప్గా పాలజీ చెప్పాల్సి వస్తే వీళ్ళ చెప్పాల్సి ఉంటుంది ఇది రేపు క్లాసులో ఆ శ్లోకాన్ని ఫినిష్ చేద్దాం ఓం పూర్ణి నమోదఫూర్ణ